ీర్తన ఐదు హరి నారాయణ కృష్ణ అదివో మా విన్నపము తర్వాతి మాట నీవే తరచుకోవయ్యా చడిబడ్డ నా తలపు చక్కగాక ఉండినాను ఒడయడవు నీకృప ఒగిజెక్కనే ఉడిగన్న ఏరెంత కొంకరవంకరలైనా పుడముకి లోగునకపోవునటవయ్యా కాయకపు నా భక్తి కడు కొంచెమైనాను ఆయపు అతి అతిఘనమే ఏయెడ గుడి కొంచెమైనా గుడిలో దేవునికి ఆయడ మహిమ ఘనమందురు గదవయ్యా శ్రీవెంకటేశా నిన్ను జింతించక నేనుండినా జీవాంతరాత్ముడవై చేకుంటినీవే ఆవటించి కీలుబొమ్మ అచేతనమయ్యుండినా ఆవేళ సూత్రధారుడాడించు గదవయ్యా